కీర్తన సంఖ్య రెండు వందల తొంభై రెండు ధ్రువ విభీషణాదులు సాక్షి వివరపు జీవులు వెదకేది దేవేంద్ర సంపద దిక్కులకెక్కుడు కావిరి నది ఒక కాలముది తావున శ్రీహరి దాసుల సంపద దేవలనెన్నడు తీరనిది బలువుగనడచేటి బ్రహ్మపట్టమును తొలుబ్రహ్మాండముతోడి జలజాక్షుని నిజ శరణాగతీది కలకాలమునకు కాణాచి వైకుంఠమునకు ఇవ్వలిలోకంబులు రాకల పోకల రచనలవి ఇకడ శ్రీవేంకటేశ్వరు సన్నిధి పైకుని దొరికిన బ్రతికేదిది